ఇంద్రో నామేవత స్వమాత్మానం పరమాత్మ అహమే పరం బ్రహ్మా దర్శనం పశ్యన్షతి స్మ అమే విజా ఇంద్రులో ఆయన మామూలుగా మీరు సూపర్ఫిషియల్గా చూస్తే ఆయన దేవత ఆత్మ దేవత దేవత ఓ పర్టికులర్ దేవత మిగతా దేవత కంటే భిన్నమైన వాడు లోకల్లో ఉండే జీవులు కంటే చాలా గొప్పవాడు ఓ దేవత ఆయన ఉన్నాడు ఆయన తన ఆత్మని తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు నేను ఆత్మ తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు నేను ఎందుకండి శచిదేవి యొక్క భక్తని జయంతిని నాన్నగారి తండ్రిని తెలుసుకుంటాడు అదే ఆత్మని తెలుసుకునే అది జరిగే మరి ఎలా తెలుసుకున్నాడు స్వమాత్మానం అహమేవ పరం బ్రహ్మ అని తెలుసుకున్నాడు ఇవన్నీ ఈ ఇంద్ర ఉపాధిని బట్టి వచ్చే శజీదేవికి భర్త జయంతి తండ్రి ఈ దేహోపాధిని బట్టి వచ్చే గప్పిస్తే అది నా స్వరూపం కాదు నా స్వరూపం అయితే సర్వజగత్ కారణమైన పరం బ్రహ్మే అని తెలుసుకున్నాడు అది ఎలా తెలుసుకోగలిగాడు రుచిోక్తమైన ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకున్నాడు అయినా నేర్చుకున్నాడు ఎలా ప్రజాపతి సోమరం ఉందిగా ఇంద్రుడు పెట్టి ప్రజాపతి గారి దగ్గర తలుపున పాఠం నేను చామ్రోజంలో చదువుకున్నాడు మేడం ఆ పశ్చిమ ప్రజాపుల దగ్గర బ్రహ్మచర్యం చేసి ఒక్కొక్క సంవత్సరాలు నేర్చుకున్నాడు ఋషిప్రోక్తమైన జ్ఞానం ఏ జ్ఞానం అది శాస్త్ర ప్రోక్తమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఆయన నేర్చుకుని యథాశాస్త్రం స్పష్టం విద్య నేర్చుకోవడమే కాదు శాస్త్రం ఏ విభజించిందో దానిని స్పష్టంగా దర్శిస్తున్నాడు ఆయన దర్శిస్తూ దాన్ని ప్రవేశిస్తున్నాడు మామే ఒక విజయానికి నన్ను తెలుసుకో అక్కడ నన్ను తెలుసుకో అంటే నేను యొక్క ద్వివచనం నన్ను అంటే కానీ ఇంద్రుణ్ణి తెలుసుకో అని కాదు ఈ దేహాన్ని చూడు ఇంద్ర పదం చూడు దేన్ని తెలుసుకో అని కాదు అక్కడ నేను యొక్క ద్వి ద్వితీయాభి ద్వివచనం కాదు నేను యొక్క ద్వితీయాభివృద్ధి నన్ను కాబట్టి నన్ను తెలుసుకో అంటే అర్థం ఎక్కడ తెలుసిన నేను అనే అనుభవం ఉంది కదా అనికో ఆ నేను అనే అనుభవం యొక్క సార నేనిటో తెలుసుకో అని ఎందుకంటే భగవద్గీతలో ఒక మహాత్ములు చెప్పారు తోట చాలా గొప్ప ఉపదేశం ఎక్కడ అస్మశక్తి వచ్చినా దానికి శ్రీకృష్ణుడు గోపిక యశోదానందనుడు శ్రీకృష్ణుడు అని అర్థమే కాదు కేవలము పరం బ్రహ్మ ఏదైనా అపారు అని స్పష్టమే అలాగే శంకర భాష్యంలో కూడా అహం మా మదాలకి ఆయన ప్రత్యేనాత్మక రూపంగా వ్యాఖ్యానం చేసిస్తూ ఉంటారు అంతేగాని దేవకీనందనుడు అనే వ్యాఖ్యానం చేయగల దేవకీనందనుడు పరిస్థితి లేరు దేవకీనందనుడి గురించి వ్యాఖ్యానం ఎలా చేయాల్సి ఉంటుంది అయ్యే బాబా బాధ అడవికి వేటకి వెళ్దాం అంటాడు ఇది దేవజ్ఞానందుడు కానీగా అర్జునుడితో అంటాడు అంటే ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కాండవన దర్భంలో అలా వస్తుంది అది దేవజ్ఞానందుడు నేను నందాధ్య సర్వభూతాశయస్థిత అందరి హృదయంలో నేనే ఉన్నాను ఆత్మరూపుడు అని అంటే ఇంక యేవ్ఞానందండి కాదు దేవగనందుడు ఇంకొకటి హృదయంలో ఎలా ఉంటాడు యవగ్ఞానందనుడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ నామరూపాలకి పని కట్టుపడిపోయిన బుద్ధితోటి కనుక పరిశీలిస్తే మొత్తం శాస్త్రం అంతా కూడా కలుషితమైంది అలాగా ఎప్పుడైనా సందర్భం మనకి లోకంలో కలప కేవలం నామరూపాలను ఆరాధించుకుంటూ పోనీ వాడి యొక్క తత్వం ఎదుర్కోపలుసుకునే దృష్టి సమాజంలో ఉండాలి చిత్రం లోకంలో ఉండకపోవడమే కాకుండా వైదిక లోకంలో కూడా లేకపోటమే దురదృష్టకరమైన విషయం మేము వైదికులము అని చెప్పుకునే వాళ్ళు కూడా దేహానికే కట్టుబడి ఉండటం చాలా దురదృష్టకరమైన పరిణామం సరే అలా పెట్టాలి కాబట్టి ఇక్కడ మామేవ విజానిహి అంటే మాం ఇంద్రం విజానీహి అంటారు మాం పరమాత్మానం విజానీహి ఏ హృదయంలో నా ఏ ఒకే ఒక ఆత్మ సత్వము కలదు దాన్ని తెలుసుకోము ఆయన ఉపదేశం చేస్తున్నాడు అంటే దాని అది ఒక్క యొక్క ఆత్మోపదేశం మాత్రం కాదు ఒక్క యొక్క తన గోత్రం తన కులం తన వర్ణం యొక్క ఉపదేశం మాత్రం కాదు ైతపశవామదేవ ప్రతిపేదే అహం మను అభవం సూర్య పుష్ా వామదేవత్ తశ్యన్ ఆయీ ఆత్మత్యాన్ని తీర్చుకున్న వామదేవ ఋషి వామదేవ మహర్షి ఋషి అంటే జ్ఞానము గలవాడిని ఋషి అంటారు ఋషి దర్శన ఆ సత్యాన్ని ఎవరు దర్శిస్తారో వాడిని ఋషి అంటారు ముని వేరు ఋషి వేరు మన లోకం అనుకుంటారంటే గుడిగాడి గడ్డాలు ఉన్న వాళ్ళందరూ మునులు ఋషులుగా వాళ్ళని సమానార్థకాలు అనుకుంటారు నల్లనే అంటారు ముని అంటే మనన స్వభావము గలవాడు జ్ఞానము చేసుకునే లక్షణం గలవాడిని ముని అంటారు అలా ఏకాంతలో కూర్చున్నప్పుడు మనను చేసుకుంటూ ఉంటాడు వాడు ముని ఋషి అంటే సత్యాన్ని దర్శించిన మహాత్ముడికి ఋషి అంటే సో ఆ వామదేవ ఋషి ఇప్పుడు దర్శించాడు కదా ప్రతిపేదే అంటే తెలుసుకూడదు ఆయన ఏమని తెలుసుకున్నాడు అహం మను రహవం అంటే కాలాతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు మనువు పుట్టి సృష్టి చేసి మనవు అవతరించినాడు ఆ మనువు నేనే గతకాలీన మనువుని నేనే అంటే ఇప్పుడున్నవాడు నువ్వే అప్పుడున్న మనువు నువ్వే యస్ అంటే కాలమున అతీతమైన సాగు పుత్రుకల లేని ఆత్మతత్వము నేనే సూర్యశ్చ ఇప్పుడు అంతరిక్షంలో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి నేనే అని ఆయన అంటే అది ఏంటంటే కేవలం ఆ గడిచిపోయిన మధువు ఎదుర్కొన్నా ఉన్న సూర్యుడు ఈయనని కాదు ఉపలక్షణ సూర్యుడు చంద్రుడు మొత్తం అన్ని సమస్త జగత్తు నేనే గడిచిపోయిన జగత్ అంతా కూడా అయితే ఇంకా అక్కడితో అవలేదు ఆయన ఇంకా ఏమన్నాడంటే సద్యోయో దేవానాం సత్యుద్ధ్యత ఏవ తేతిశు దాన్ని కంటిన్యూస్ ఎవళ్ళైతే నేను తెలుసుకున్న ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో దేవతలలో వాళ్ళందరూ కూడా నేను ఏ విధంగా సర్వము అయి ఉన్నానో వాళ్ళు కూడా సర్వరీతులైపోతారు అని మీకు తన పట్టింది అని వాక్యం దీన్ని బట్టి ఆయన తెలుసుకున్నది నేను తెలుసుకోవచ్చు మీరు తెలుసుకోవచ్చు అంటే అర్థమేంటి ఆయన తెలుసుకున్నది ఆ వ్యక్తిత్వం కాదని స్పష్టమవుతోంది ఆయన తెలుసుకున్న వ్యక్తిత్వాన్ని మీరెల్లా తెలుసుకుంటారు మీరు మరో వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు వ్యక్తిత్వం అయ్యే పక్షం కాబట్టి వ్యక్తిత్వం కాదని ఈ వ్యక్తిత్వాలన్నిటికీ అతీతమైన పరమాత్మ తత్వం ఆ వాక్యాన్ని బట్టి కూడా స్పష్టమవుతోంది ఎత్పునరు మామే వీక్ విగ్రహధర్మ ఇంద్ర ఆత్మానం తా రాష్ట్రవ్యారి పరిహర్త్యం చూడండి వక్త తన యొక్క వ్యక్తిత్వాన్ని ఉపదేశించటం లేదు ప్రజలు ఆత్మను బోధిస్తున్నాడు అనే నిర్ణయానికి ఆటంకం ఒక పెద్ద ఆటంకం ఒకటి ఉన్నది అదేమిటంటే ఆ ప్రకరణంలో దీనికి అబ్జెక్షన్ అదేమిటంటే ప్రకరణంలో హింద్రుడు మొదలుపెట్టాడు ఒకటేషించు యామును మొదలుపెట్టాడు మామేవ విజాని ఈ సమస్య ఇక్కడ లో వచ్చిన ఈ సమస్య మీకు గీతా మొదలైన వాటిల్లో పౌశీతికలో ప్రత్యేకంగా ఈ సమస్య ఉంది అని చెప్పిన దాన్ని అక్కడ సెకీకరిస్తున్నారు మామేవ విజాని అన్నారు నన్ను తెలుసుకోవాలి ఇక్కడ నన్ను అన్నదానికి వ్యక్తిత్వం కాదు వ్యక్తిత్వానికి అతీతమైన పరమాత్మ అని మీరు అర్థం లేదు ఇక్కడ బానే కానీ ఇంద్రుడు ఏం చేసేదంటే నన్ను తెలుసుకోవాలని చెప్పి ఆ తర్వాత తన వ్యక్తిత్వానికి సంబంధించిన విశేషణాలను దిక్కించి ఆ జ్ఞానాన్ని స్థితించాడు అలా చూపించారు ఏంటి అదే అంటున్నారు విగ్రహధర్మై ఇంద్ర ఆత్మానం తుష్టవా ఇక్కడ ఆత్మని తెలుసుకోవాలి ఈ ఆత్మ ఏటి నన్ను అంటే ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మ ఏంటి వ్యక్తిత్వమనే ఆత్మ వ్యక్తిత్వానికి అతీతమైన పరమాత్మ అంటే మనం పరమాత్మయా వ్యక్తిత్వ ఆత్మ కాదని కానీ అక్కడ ఎందుకు ఏం చేసేటంటే ఆ ఆత్మను స్ఫుతించడం మొదలు పెట్టాడు ఏమని వాష్ణుడనే రాక్షసుని సంహరించినది ఆ ఆత్మయే అన్నాడు వాష్ణుని సంహరించింది ఇంద్రుడు అంటే ఇంద్రుడి వ్యక్తిత్వాన్ని స్ఫుచిస్తున్నట్టు తగనపడుతుంది కాబట్టి ఎందుకండి కథోపనిషత్తులో ఎముడు చేసినది మీరన్నట్టు అవ్వచ్చు వామదేవుడు చెప్పిన మాట మీరన్నట్టే ఒప్పుకున్నాం కానీ ఇంద్రుడు మాత్రం తన వ్యక్తిత్వాన్ని స్ఫుచించాడు ఎప్పుడు సూచించాడు మామేవ విజానిహి అని చెప్పి ఆ వెను వెంటనే అలాంటి స్తోత్రం చేస్తారు జనరల్గా ఏదైనా ఉపదేశం చేస్తే దాన్ని స్ఫుతిస్తారు కాబట్టి ఆ స్ఫుతిని ఆ ఉపదేశానికి మీరు కంబైన్ చేసుకోవాలి అలా కంబైన్ చేస్తే ఏం సమస్య ఈ ఉపదేశించింది వక్తి యొక్క వ్యక్తిత్వ ఉపదేశమే కానీ పరమాత్మోపదేశం కాదని ఒక సమస్య వస్తుంది పరిహర్తవ్యం ఆ సమస్యని మనం పరిహరించాల్సి ఉంటుంది ఆ రకంగా కనపడుకోం అలాగంటే భ్రమ కలిగే అవకాశం ఉన్నది ఇది కూడా పూర్వపక్షం కానీ అటువంటి సమస్య ఒకటి ఉత్పన్నమైనది దీనికి పరిహారం చెప్పాలి పరిహారం చెప్పుకొని చూసుకోండి అదేం సమస్య కాదు సమస్యలా కనపడుతుందంట ఎప్పుడు ముడి విప్పసిన తర్వాత ముడే కాదు విప్పిదాకా మాత్రం ఎక్కువ ముడిలాగా నార్ష్ పదాదీనా విజ్ఞేయ ఇంద్రస్థ ఉపన్యాసే కర్మాహం తస్మాన్ మాం విజా చూడండి అక్కడ ఆ వాక్యాన్ని మీరు పొప్పులో తాపిస్తారు నేను చక్కగా అర్థం చేస్తున్నారు మీరు ఏమైనా అర్థం చేస్తున్నారంటే బాష్పుణ్ణి నేను బాష్పుడమే రాక్షసుని నేను చంపాను నేను చాలా గొప్పవాడిని కాబట్టి నన్ను తెలుసుకో అంటే ఇంద్ర ఇంద్రదేవతనే తెలుసుకో అని మీరు అర్థం ఆ అర్థం చాలే కర్థాలు అక్కడ సందర్భం అది కాదు మరి ఏమిటి అక్కడ సందర్భం కథంతరిహి మరి ఏమిటా ఏమిటా ఆ వాక్యాలకు అర్థం ఏమని చెప్పాలంటావు విజ్ఞానస్తున్నా సంగ్రహ భాష్యం దాని తర్వాత వచ్చేది దీనికి నేను చెప్తాను ఎలాగంటే ఇప్పుడు నేను పెద్ద ప్రొఫెసర్గా పనిచేసాను ప్రొఫెసర్నయ్యా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను పిహెచ్డి చేశాను ప్రొఫెసర్ని అయ్యాను కాబట్టి నేను చేసినట్టుగా నువ్వు చేయి అని చెప్పారు అనుకున్న వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి ఈయన అలా అంత ప్రొఫెసర్ పని చేసేడు అంత పెద్ద చదువులు చదివాడు కనుక మనం ఈయన కాలు కొట్టుకుని ఈయన ఉపాసన చేద్దాము అనే దాని అర్థం లేకపోతే నేను ఇంత ప్రొఫెసర్ నయ్యి ఇంత గొప్పవాడినయ్యానంటే కేవలము ఆ విద్యనల్లా అధ్యయనం చేయడం దేకనే అయ్యాను కాబట్టి ఆ విద్య చాలా గొప్పది నా వ్యక్తిత్వంలో నీకు కనబడే గొప్పతనం ఏమన్నా అది విద్యను బట్టి వచ్చినదే కాబట్టి నువ్వు కూడా ఆ విద్యను ఉపాసించు అనే అర్థమా ఏంటి అర్థం విద్యను ఉపాసించని మనం మనిషిని ఉపాసించేసి దాన్ని బట్టి ఎందుకంటే విద్యను ఉపాసించడం చాలా కష్టం మనిషిని ఉపాసించడం తేలికైంది లేదో మనం చేసేస్తాం శ్రీకృష్ణుడు పాలవాతి విగ్రహాన్ని బృందావనం నుంచి స్పెషల్ గా తయారు చేయించి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి స్పెషల్ ప్యాకేజింగ్ లో ట్రాన్స్పోర్ట్ చేయాలి తేడా వస్తే మళ్ళీ మధ్యలో చాలా సమస్య స్పెషల్ ప్యాకేజింగ్ లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తాగ్గా ఫంక్షన్ చేసి గవర్నర్ గారిని దాన్ని ప్రతిష్ఠ చేయటం అంటారు తేలికైన పని అదే కాను అదే కృష్ణుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని భగవద్గీతలోకి తీసుకుని కృష్ణుని అందరూ ఎందుకు పూజిస్తున్నారు ఆయన ఇలా ఎరగా బ ఎరగా నేను అలగా ఉండేవాడు అందంగా వేరే వేణు బాగా వాయు గీర్గాలను పూజిస్తున్నారు అదేమి పూజిస్తున్నారు ఆయన ఆ గీతోపదేశం కోసం పూజిస్తున్నారు అందుకోసం ఎలాగా పూజిస్తున్నారు లేకపోతే ఆ యువనాపట్టంలో డ్యాన్స్ వాయుదేశాన్ని పూజిస్తున్నారు అదేం కోసం పూజిస్తున్నారు ఆ గీతోపదేశాన్ని బట్టి పూజిస్తున్నారు కాబట్టి శ్రీని యొక్క గొప్పతనం ఏమిటి గీతోపదేశం ఆ సత్యం వస్తూ ఆయన బోధించాడు అదే ఆయన గొప్పతనం కాబట్టి శ్రీకృష్ణుని బోధించినటువంటి ఒక్క వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకుని దాన్ని జీవితంలో పాటించటము అంత కఠినమైన పని అదే కారణంగా ఉంటుంది మేము ఇక్కడ శివానందాశ్రమంలో ఈ దైవీ సంపద శ్లోకాలు ఉన్నాయి అవి చదువుతున్నాం ఒక పదం తర్వాత ఒక పదం ఇంకా అవ్వలేదు అవుతాయి అనుకోండి అవి చదువుతుంటే నాగారు కృష్ణుడు మొత్తం శాస్త్రంలో చెప్పిన ధర్మాలన్నీ వచ్చేసాయి ఆ దైవీ సంపద శ్లోకాలు నోటికొచ్చి వాటిలో మనం పదో మంచి మనం ఆచరించగలిగితే మనం జీవన్ముక్తిని అంత అద్భుతంగా కానీ మనం ఏం చేస్తాం కృష్ణుడు విగ్రహం పెట్టేసి దానికి మాలలు సమర్పించి పూజలు సమర్పించి నేర్చుకుంటాం కాబట్టి ఏలికైన పని ఏదో చేసి కష్టమైన పనిని ఇంద్రుడు చేయటం మానవ సంహారం దానికి తగ్గట్టుగా అర్థాలని కూడా మార్చేసి చెప్పేస్తున్నాడు ఇంద్రుడు ఏమంటున్నాడు నేను రాక్షస సంహారం చేయగలిగాను అంటే అది పరమాత్మ రూపంగా ఆత్మరూపంగా ఉండే ఆ పరబ్రహ్మను ఉపాసన చేయటం వల్ల నేను చేయగలిగాను అంటున్నాడు కానీ నేను వీళ్ళందరినీ సంహారం చేసిన గొప్ప గొప్ప కాబట్టి నువ్వు నన్నే ఉపాసన చెయ్యేనా అర్థం కాదట కాబట్టి అది ఆ స్తోత్రము రాక్షస సంహారము చేయగలిగిత ఇత్యాది స్తోత్ర వచనాలు అవి ఇంద్రుని యొక్క వ్యక్తిత్వాన్ని సూచించే వచనాలు కావు మరి దేన్ని ఏ విద్య ఇంద్రుడు ఇంద్రుడై అంతంత గొప్ప ఘనకార్యాలను చేశాడో ఆ విద్యని సూచిస్తున్నాయి కాబట్టి నీ సమస్య పరిష్కారం అయిపోయింది కదా పరిహారం అయిపోయింది కదా ఎత్ కారణం రాష్ట్రవధాదీని సాహసాయుపన్య పరేణ జ్ఞానస్థుతి అనుసంధా కారణమేమంటే ఎత్కారణం అవి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సూచిస్తున్నాయని చెప్పి ఇంద్ర వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నవి కాదు అన్నారు ఏమిటి కారణం ఏమిటి అంటే ఆయన చెప్తున్నారు అంటే రాక్షసుని సంహరించుట మళ్ళు ఆయన అన్నీ చెప్పాడు నేను ఈ రాక్షసు సంహరించాను వాళ్ళ రై చేశాను వీళ్ళకి విజ్ చేశాను అంటే ఏదేమో చెప్పాడు చెప్పి ఆయన అవన్నీ ఆ సాహస కృత్యాలను చెప్పి ఆయన ఉపసంహారం చేస్తూ ఇలా చెప్తున్నాను ఏమైనా ఉపసంహారం చేస్తుండో ఆ నా విజ్ఞానము యొక్క మహిమ అనుకటుడయ్యా అని ఉపసంహారం విజ్ఞాన స్థుతిని అనుసంధానం ఆ విజ్ఞానము అంటే ఆ పరమాత్మను ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి ఉపాసించినటువంటి మహిమ వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను అని చెప్తున్నాడు కాబట్టి వ్యక్తిత్వ స్తోత్రం కాకపోతే ఏమని చెప్పాడంటే సస్య మే పత్రమీయే సో మాం వేద నహవైత్యోమచర్మణ లో ఆయన చెప్పిన వాక్యం ఎలా ఉంది చూడండి అటువంటి నాకు అంటే ఏ విధంగా అయితే ఆ జ్ఞానాన్ని సంపాదించి ఉపాసించానో అటువంటి నాకు ఇన్ని సాహస కృత్యాలు చేసిన తర్వాత కూడా ఇంతమందిని రాక్షసుల్ని వీళ్ళందరినీ సంహరించిన తర్వాత కూడా నాకు ఒక వెంట్రుక కూడా పోలేదు లోమచ నమీ లేదు ఒక వెంట్రుక నా స్వరూపంలో పరిచ్ఛేదము రాలేదు బీయతే అంటే పరిచ్ఛేదం నా స్వరూపంలో వెదితి లోటు రాలేదు ఇన్ని సాహస కృత్యాలు చేసి ఇంతమంది దుష్టుడు సంహరించిన తర్వాత కూడా నా స్వరూపంలో మింత్రుక వాసన దోషం కూడా రాలేదు అంటే ఆత్మ అకర్వాన్ని తెలుసుకుం చేసాడు ఆ పనులనే పైగా వింటే అంటాడు సహా ఈ వాక్యం మీరు గమనించండి సహాయ మాం మాం వేద ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడు కూడా ఏ కర్మలు చేసినా ఆ కర్మలు ఏవి కూడా వాడి స్వరూపాన్ని స్పృశించవు అని చెప్పారు కేనచకర్మనా లోకహా నన్నీ లోక అంటే స్వరూపం వాడు ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడి స్వరూపాన్ని ఏ కర్మలైనా కూడా స్పృశించవు అని చెప్పారు ఇక్కడ నన్ను అంటే అర్థం ఏంటి ఇంద్రం వ్యక్తిన పరమాత్మన పరమాత్మ ఎందుకంటే ఇంద్ర వ్యక్తిని తెలుసుకుని పూజ చేస్తే మీరు చేసిన కర్మల ఫలం మీకు ఎక్కడికి పోతుంది ఆ కర్మఫలం అలాగే ఉంటుంది అది అనుభవించక తప్పదు కూడా ఇంద్ర వ్యక్తిని పూజించారు కాబట్టి మరికొంత పుణ్యం మీకు వస్తే రావచ్చు అంతేగానే అసలు ఈ కర్మఫలం అనేది ఏది కూడా మీ స్వరూపాన్ని స్పృశించనే స్పృశించదు నన్ను తెలుసుకుంటే అని అన్నప్పుడు ఆ నన్నుకి ఆ నేనూకి అర్థము ఇంద్ర వ్యక్తి కాదని అది కేవలము పరమాత్మ ఏమని మనకి స్పష్టమవుతున్నది ఏ తదు కదతి ఈ శిక్షణకు అంతటి కలిపి ఈ తాత్పర్యం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే స్మాత్ ఈదృశాణ్య్రూరాని కర్మాణితే ఇంద్రుడు ఏమంటున్నాడంటే నేను క్రూరకర్మలు చేసిన మాట వాస్తవం క్రూరకర్మలు రాక్షసుని సంహారం చేయుట మొదలైన క్రూరకర్మలు నేను చేశాను కానీ బ్రహ్మభూత నేను నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నేను బ్రహ్మీభూతుడనే ఉన్నాను ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను ఇప్పుడు నాకు కలిగిన అనుభవం ఏమిటంటే ఇంతకు ముందు నేను చేసిన కర్మ సమూహం ఎంతైతే గలదో అదంతా కూడా నా స్వరూపానికి వెంట్రుత వాసిన నష్టాన్ని కూడా చేయలేవని అవి నన్ను స్పృశించలేవని ఆ కర్మలతో నాకేమి సంబంధం లేదని నాకు అర్థమైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే కర్మబంధమే పోయింది అని చెప్తున్నారు ఆ కర్మబంధము పుణ్యకర్మల బంధం అయితే పోయిందని చెప్తే గొప్పగా చెప్పినట్టు అడిగింది పుణ్యకర్మలతో పాటున ఎంతంత పాప కర్మలు క్రూర కర్మలు ఉన్నా కూడా అవన్నీ కూడా నాశనం అయిపోయాయి అంటే అప్పుడు ఆ జ్ఞానమును సృష్టించిన అంతేగాని మీరు అందరూ క్రూఢకర్మలు చేసే ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోండి అని చెప్పినట్టు కాదు ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే ఎటువంటి క్రూఢ కర్మలను చేసిన వాడైనా విముక్తుడైపోతాడు ఇప్పుడు వాల్మీకి మహర్షి ఒకప్పుడు బందిపోటు దొంగగా ఉంది ఆ రామనాథం మహిమతో రిషి అయిపోయినాడు అంటే అంటే బందిపోటు దొంగలు అందరూ మాత్రమే బంధుస్తుంది కాదా ఎంత క్రూర కర్మ అయినా సరే రుషైపోయినాడు అంటే మీరు క్రూర కర్మలు చేసుకుంటకపోతే మీరు ఋషి అయిపోవడానికి ఆ సమస్య అసలు కష్టాలు ఇంకా తేలిక అని కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము కర్మ సంబంధము లేకుం అనే ప్రసంగాన్ని ప్రస్తావించి ఇందులో నేనే అనేక రాక్షసము సంహరించడమే నా పని నిన్నమన్నట్టుగా ఆ కర్మబంధం ఏది కూడా నన్ను స్పృశించలేదు నేను తెలుసుకున్న ఆత్మను ఎవరైతే తెలుసుకుంటాడో వాడిని కూడా ఆ కర్మబంధము స్పృశించాలి అందుకే ఈ ప్రకరణాన్ని మీకు ఏమనిపిస్తోంది ఇంద్రదేవత స్తోత్రం అనిపిస్తోందా లేదా విజ్ఞాన స్తోత్రం అనిపిస్తుంది విజ్ఞాన స్తోత్రం అని కాబట్టి శాస్త్రంలో ఎక్కడ వ్యక్తి ఉపాసనని చెప్పండి పైగా వ్యక్తి ఉపాసన వద్దు తత్వోపాసన చేయండి అని చెప్పాలి నిజానికి హిందూ ధర్మములో ఒకప్పుడు తత్వోపాసనే చేసేవారు వ్యక్తి ఉపాసన చేసేవారు కాదు కాలక్రమంలో తత్వోపాసన పోయి వ్యక్తి ఉపాసనలోకి దిగిన తరువాతనే హిందూ ధర్మం దాని యొక్క గొప్పతనాన్ని పోగొట్టుతుంది అని కొంతమంది మహాత్మ్యం వ్యక్తిని ఉపాసించడానికి అలవాటు పడుతుంది ఇప్పుడు సత్యము ఉపాసిన లోపల చెప్పడం అంటే సత్యమును ఉపాసించలేదు అంటే వారి సత్యాన్ని బలపడము దాన్ని ఉపాసన చేయడం వీళ్ళు సత్యాన్ని ఉపాసించడం ఆ సత్యానికి రూపం పెట్టి ఓ పూజ చేసి కాలం కలిసి అసత్యం పడుతుంది ఎందుకంటే సత్యంగా ఉపాసించడం ఘటన ప్రత్యానికి ఒక గొబ్బ తయారు చేసి తీర్చేసేసి మనకు ఆక్షేమం మనం చేయడం కావట్లేదు కాబట్టి ఆ విగ్రహాన్ని ఆరాధించడంలో తప్పు లేదు చేయాలి కానీ విగ్రహము అది కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రతికృతి కాదు తత్వం యొక్క ప్రతిబింబము వ్యక్తి యొక్క ప్రతికృతి అన్నాడు కాదు కృష్ణుడు విగ్రహము అంటే అది ఒకప్పుడు గోపిగా విశోదానందంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన బొమ్మిది కాదు కష్టది మరి ఏంటిది అంటే కృష్ణుడు బోధించిన జ్ఞానాన్నంతని మన కళ్ళ ముందు కట్టింట్లా చేసేటువంటి ఆయన యొక్క ప్రతిబింబం ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని వర్షం చూసి కింద రోడ్డు వర్షం చూసినప్పుడు నీటి ఉంటాయి ఆ నీటి పడియేలో చూస్తే నేను చూపించలేదు దొరికిన కనపడితే అబ్బో ఈ గుంట ఎంత గొప్పది దీంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడే అని ఆ గుంటను చూపిస్తారా ఆ గుంటకు పూర్చేస్తారా గుంటకు పూజు ఇక్కడ ఉండే ఈ సూర్య ప్రతిబింబమును చూసి ఆహా ఈ సూర్య భగవాను యొక్క గొప్పని బయటికి సూచించొమ్మను చూసి ఆ బొమ్మది అండం పెట్టడం ఆ బొమ్మ ఏ తత్వాన్ని హృదయాన్ని తీసుకొస్తున్నా ఆ తత్వాన్ని దట్టి భక్త యొక్క వ్యక్తిత్వోపదేశం అసలు అక్కడ లేదు ఉన్నదంతా ఆ భక్త యొక్క స్వరూపమైన పరమాత్మ యొక్క ఉపదేశం కళాత్మక సో ఆ ఇంద్రుల్లాగే ఎవడైతే ఇంకొకడు కూడా ఇంద్రుల్లాగే ఇంకా ఇంద్రదేవతోపాసన ఏం కాదు ఇంద్రదేవతోపాసనైతే ఇంద్రుల్లాగే మనొకటి తెలుసుకుంటే వాడు కూడా అలా అవసరం ఎవరు ఎవడైనా కూడా ఆత్మస్వరూపాన్ని అలా తెలుసుకుంటారు వాడు ఎన్ని కర్మలు చేసినా వారి కర్మించి వాడు నిడైపోతారు ఏ కర్మ కూడా వాడిని స్పృశించలేదు విజ్ఞేయంతో ప్రజ్ఞాత్మం కాబట్టి ఎందుకు చెప్పిన అస్మశక్త ప్రయోగం చేసి చెప్పిన అన్ని సందర్భాలలో తెలియదగినది ఉపాసించగలిగినది ఇంద్ర కాదు కేవలము పరబ్రహ్మే రాత్రు కూడా ఆయన తప్పబోతున్నాడు ఆ వాక్యానికి అర్థం అశ్మి అని ఉన్నా అక్కడ పరబ్రహ్మే చెప్పబడుతూ ఉంది అంటే ఉత్తమ పురుషాగుతుంది పరబ్రహ్మే చెప్పబడుతూ ఉంది కానీ ఇంద్ర తస్మాత్ బ్రహ్మవాక్యమేత కాబట్టి మాం నిజానికి అని ఇంద్రుడి చెప్పాడే అది ఇంద్రవాక్యం కాదు ఇంద్రుణ్ణి బోధించే వాక్యం బ్రహ్మను బోధించే వాక్యం అక్కడికి ఆ దేవతోపతి దేవతాత్మ ప్రాణశ వాక్యము అనే పూర్వపక్షం పూర్తయితే నాలుగు లింగాలు ఇక్కడ ప్రాణ అంటే జీవుడు కావచ్చు నిత్య ప్రాణము కావచ్చు నిత్య ప్రాణం అంటే ముఖము వందల ప్రాణం వీచి వదిలిపితే గాలి నిత్యప్రాణం కావచ్చు ఇంద్రదేవత కావచ్చు పరబ్రహ్మ కావచ్చు అని పూర్వపక్షం సంశయం దానికి సిద్ధాంతమే చెప్పడం పరబ్రహ్మే కథానుగమా దానికి పూర్వపక్షమైనది దేవతాత్మ ఎందుకు కాకపోవడం ఎక్కువ ఆత్మోపదేశం ఉంది కదా అంటే నా అధ్యాత్మ సంబంధ చెప్పితే ఆ వక్తృత్వ వర్త చేసిన ఉపదేశం నేను నేను చేసిన ఉపదేశం దీని అర్థం ఏమిటి అంటే శాస్త్రదృష్ట్యాత ఉపదేశ వామదేవుడు అని చెప్పారు ఇంతవరకు ఆ నాలుగు వికల్పాలలో ఒక వికల్పాన్ని నిరాకరించాము ఇంకా రెండు విధులు ఉన్నాయి బ్రహ్మ అనే వికల్పం భయం సిద్ధాంతం జీవుడు కావచ్చు ముఖ్య ప్రాణము కావచ్చు ఇది ప్రాణశుద్ధ ఇక్కడ కొంచెం టెక్నికల్గా మీరు గమనించాల్సిందే ఎందుకంటే జీవలు ఇంకా ఉన్నాయి జీవుడని చెప్పడానికి తగిన సూచనలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ అలాగే నిత్య ప్రాణం అవ్వడానికి కూడా లింగా ఉన్నాయి కాబట్టి ఇది బ్రహ్మే అని ఎలా చెప్పగలవు అనే ఆ శంక ముందుకు వస్తే దాని మీద చెప్పిన సిద్ధాంతం చేసుకుని జీవముచ్చలిలింగా వాత్రైవిధ్యాశ్రయ్యత్యాత్పద్యోగా సూత్రం కథం ఇచ్చు జీవముచ్చా జీవలింగము వలన ముఖ్య ప్రాణలింగము వలన నా ప్రాణశబ్దార్థము బ్రహ్మ కాదు ఇది చే అది సరికాదు ఉపాస ప్రైవిత్య మూడు ఉపాసనలు దేవతయి కాబట్టి అని అలా వస్తుంది అసలు కాబట్టి ఫోన్యండి దేవతాత్మప విషయం కాదు ఒప్పుకున్న మీరేమో చాలా బలంగా ప్రూవ్ చేసేసారు ఇంటర్వ్యూ చేసుకుని కాదు ఇది జీవుడు కావచ్చు కదా ముఖ్య ప్రాణం కావచ్చు కదా వాటికి లింగాలు ఉంటున్నాయి కదా కాబట్టి బ్రహ్మే లింగం బ్రహ్మ కాదు మేమేమంటామంటే జీవుడు కానీ ముఖ్యప్రాణం కానీ అని అంటాం అయితే రెండు కలిపి అని అంటాం బ్రహ్మం కాదంట అని పూర్వపక్షం చెప్తే నా అది సరికాదు ఎందుకంటే నువ్వు జీవుడనో ముఖ్య ప్రాణమునో లేక రెండు కలిపినో కనుక సిద్ధాంతం చేస్తే ప్రాణ సిద్ధార్థం ఇక్కడ మొత్తం ప్రకరణంలో సాధకుడు చేయాల్సిన ఉపాసనలు మూడని తేడా మూడు ఉపాసనలు చేయాలని లేదు మూడు ఉపాసనలు జీవుపాసన చేయాలి జీవుడు తాముతాను ఉపాసన చేయాలి తర్వాత ముఖ్య ప్రాణాన్ని ఉపాసన చేయాలి ఆ తర్వాత ఆ పరబ్రహ్మను ఉపాసన చేయాలి మూడు ఉపాసనలు అంటే మూడు ఉపాసనలు ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ ఒకే ఉపాసన చేస్తారు ఒక ప్రకరణంలో ఒకే ఉపాసన చేస్తున్నారు మూడు ఉపాసనలు చెప్పట్లేదు మూడు ఉపాసనలు చెప్తే దానికి వాక్య భేదము దోషం వస్తుంది ఇప్పుడు దీనికి ఎలాగైతే ఒక జీవో ఉందనుకోండి ఒక జీవోలో ఒక మ్యాండేటే ఉండాలి అది ఊళ్ళు ఒక జీవోలో రెండు మ్యాండేట్లు ఉండకూడదు అది అలాగే ఆ ఊరు మనం మీమాంసలో పాత్ర ఇక్కడ ఇంద్రుడు చేసిన ఉపదేశం ఏదో ఒక ఉపాసన చేయండి ఉపాసనకున్నాడు కదా ఉపాసన చేయడం చెప్తున్నాడు కదా ఏం ఉపాసన చేస్తున్నాడు నీళ్ళు వాక్య భేదం అనే కోసం గురువు చెప్తారు సత్యనారాయణ ఒక పుష్ణం ఉన్నారనుకోండి దాంట్లో ఆధార వ్రతాలు దేవని చెప్తే అది ఆ సత్యనారాయణ పుష్ణం ఎందుకు అలా ఉండదు ఒక రత్నారాయణ కృష్ణం అది లేదు దాంట్లో ఓ టాపిక్ తీసుకోండి ఓ చాప్టర్ ఇవ్వండి ఆ చాప్టర్ పేరు ఏంటి ఋషి అని చాటం దాంట్లో ఎందుకు పడతాడు కాబట్టి ఇది మీమాంసలో కనుక ఈ నిర్ణయాలు కనుక స్థిరంగా లేకుంటే ఈ పూజలు ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా అర్థం లేకుండా తయారు అర్థం భక్తమైన ఉపాసన వేడి ఆంజనేయులు లేదు వేడి ఆంజనేయులు ఒక ఉపాసనం అంటే ఆంజనేయంలోకి వేడికి వేసిస్తాడు విజయకుడికి వేడిని వేసి ఉపాసన చేస్తాం ఇచ్చి అలాగే సత్యనారద్యం చేస్తున్నప్పుడు కిల్లిని బొట్టలు పోయడానికి ఇలాంటి ఉపాసనలు అన్నీ అదే సందర్భాలు లేకుండా అలాగా అర్థం అర్థం లేకుండా ఉపాసన చేస్తే దాని ఏమనాలు అర్థం కాదు సర్వం ముందు ఈశ్వరుడు చూడవలసి కదే కానీ మళ్ళీ రోజు ఈ కోరిక వచ్చిన కోరిక ఉపాసన ఆ కోరిక ఆ అలాగే తయారైతే అది వ్యవస్థ లేకుండా శాస్త్రం అలా ఉండదు కేవలం మన మైండ్ ఫిటిల్ మైండ్ అంటాం చూడండి ఇడ్ నింజన్ చూస్తే జంప్ చేసే మనస్సు దాన్ని బట్టి శాస్త్రీయమైన వ్యవస్థలు ఉంటాయి ఎనివే ఇక్కడ రూల్ ఏమిటంటే ఒక్క ఉపాసన ఒక ప్రకరణానికి ఒక ఉపాసన అంటే ఒకే ప్రకరణలో అరవదన ఉపాసన ఎంత చేయడం అన్నది సరికాదే దోషం కాబట్టి ఇక్కడ ఒక్కటే ఉపాసన అది సిటింగ్ చేసుకోవాలి అది జీవుడైనా కావచ్చు ముఖ్య కావచ్చు పరబ్రమైనా కావచ్చు అంతేగాని విజా అవిజాన్ని ఆ రంగుగా అలాంటి ఆచార అలాంటి ఆర్జునట్లు సాధించి రావాలి ఇంకా ఉంది అని తర్వాత చెప్తాను ముందు ఈ ఉపాసాస్త విధాన హేతువు మా సందే ఇంకా ఉందాము త్మసంబోమదర్శనా పరాచీనస్ దేవతాత్మన ఉపదేశ్రహ్మవాక్యం భవితుమదీ మూడపక్షం మూడు పక్షాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం యజ్ఞ ఒప్పుకున్నాం ఏమి ఒప్పుకున్నాం అధ్యాత్మ సంబంధ భూమ కనపడుతోంది కనుక అంటే ఆ వాక్యాల్లో అధ్యాత్మము యొక్క సంబంధం చాలా అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది కనుక పరాచీనస్థ దేవతాత్మన ఉపదేశ సాధకునికి బయట ఉండే భిన్నంగా ఉండే ఒక ఇంద్ర అనే దేవత యొక్క ఉపదేశం కాదు అని మీరు నిరూపించారు అది మేము ఒకకున్నాం ఇంతవరకు ఒక ప్రశ్నకున్నాం తి అయినప్పటికీ ఇది బ్రహ్మవాక్యం కానక్కర్లేదు ఆయన బ్రహ్మవాక్యం ఇది అని అన్నారు కదా సాక్షిగా ఇది బ్రహ్మవాక్యము అన్నారు ఇది బ్రహ్మవాక్యం కానక్కర్లేదు అదే ఇంద్ర దేవతా వాక్యం కాదని చెప్పాను కదా ఒప్పుకున్నాం ఇంద్ర దేవతావాక్యం కాదు సరే కానీ బ్రహ్మవాక్యం ఎందుకు అవ్వాలి ఇంకా ఉన్నాయి కలపాలు కాబట్టి కాదు జీవలింగా ముఖ్య ప్రాణలింగా సూత్రంలో పదాన్ని వివరిస్తున్నారు జీవముఖ్య ప్రాణలింగా జీవలింగం ఉన్నది ముఖ్య ప్రాణలింగం కూడా పదలింగం జీవలింగం అంటే జీవుని యొక్క ఉపాసనాన్ని మనం నిర్ధారించటానికి తగిన చేతులు సూచనలు అక్కడ ఉన్నారు వస్తారం విద్యా కంటే జీవలింగం ముఖ్య ప్రాణ లింగం ఉన్నది ఇంద్రియ శక్తులన్నీ నిలబెడుతుంది అని ఇంద్రియ శక్తులన్నీ నిలబెడుతుందంటే ముఖ్య ప్రాణం ఈ బీర్చి ప్రాణశక్తి వల్ల నిలబెడుతున్నాం ముఖ్య ప్రాణలింగం ముఖ్య ప్రాణాలను అలా ఉపాసన చేయడం అలా బీర్చి విడితే అదే పరమాత్మ ఉపాసన చేయడం అలాంటి ఉపాసనలు ఉన్నాయి మళ్ళా ఉన్నారు కాబట్టి ఇది అటువంటి ఉపాసన కావచ్చు అని ఈ లింగమో అలింగమో కూడా ఉన్నది ఇంకో అపూరపక్షాన్ని ఎవరిస్తున్నారు జీవస్ తావే వాక్యే స్పష్టం లింగం చేంగం కలదు మంది అయితే అదే సమస్త కామెంట్ ఎందుకంటే ఇక్కడ జీవుల్ని ఉపదేశిస్తున్నారు అని చెప్పడానికి ఈ వాక్యంలో మనకి స్పష్టమైన సూచన కనబడుతుంది ఏంటది నా వాచి జిజ్ఞాస భక్తారం తెలుసుకోవాల్సింది వాలింద్రియాన్ని కాదు ఈ వాళ్ళింద్రియం మనకుండే భక్తని తెలుసుకో భక్తం ది జీవుడు అవుతాడు జీవుడనే అర్థం చెప్పుకోవచ్చు అలా కర్మం లింగాలు చెప్పండి లింగాలు అంటే లింగా భాషలోనే అర్థం అంటే సిద్ధాంతం సెటిల్ అయ్యే వరకు ఈ జీవుని సూచిస్తున్నట్టుగా అలా కనపడతాయి సిద్ధాంతంలో ఈ జీవులు కలిగేవా వరబ్రహ్మని కలిపి కలిపి అలా గాలి విల్లేదు అన్ని సెటిల్ కాబట్టి ఇది జీవలింగం స్పష్టంగా మనకు కనబడుతోంది అని ఒక అభిప్రాయం మంచిది అత్రీ వాజ్ఞేయత్వం అభిజీయతే అవును ఈ వాక్యం ఏమో ఒక్క వాగింద్రియమే కాదు వాగింద్రియము తన్ను చెవి మొదలైన ఇంద్రియాలతోటి వ్యాపారములను చేయి వాడు ఎవరండి ఈ ఇంద్రియాలతోటి లోక వ్యవహారాన్ని అడిగివాడు ఎవరు జీవుడు తర్వాత ఈ కార్యకరణ అంటే దేహము ఇంద్రియము దీని అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు తెలుసుకుంటూ ఉండి వాడు ఆ జీవుణ్ణి తెలుసుకో అని వాక్యం నిలబడుకోండి కదా విద్య అంటే తెలుసుకోన వాళ్ళని వాక్యం నిలబడుకోండి కదా కాబట్టి ఇది జీవ విజ్ఞానం జీవుని విజ్ఞానం జీవుల గురించి తెలుసుకోవాల్సింది శాస్త్రం అని కోరు ఇక రెండో లింగం తాణలింగమీ ఎవరైనా కాదు ముఖ్య ప్రాణలింగం కూడా ఉంది అదేలాగా అప్రఫలు ప్రాణ ఏవాత్మ ఇద శరీరం దరిద్రత్య పాపయతి అని ఉంది ఇక్కడ ముఖ్యప్రాణము అంటే చీఫ్ వైటల్ ఫోర్స్ ట్రాన్స్లేట్ చేసి ప్రధానమైన ప్రాణశక్తి అంటే దేహం ఉంటుంది అది నుంచి ఇంద్రియాలన్నింటికి వాటి వాటి శక్తులను అనుగ్రహిస్తూ మనస్సుకి తెలుసుకునే శక్తిని కూడా అనుగ్రహించేటువంటి ఆ ప్రాణశక్తి అని అర్థం కట్ట లేదా ఆ ప్రాణశక్తి అటెండింగ్ చేసింది ఆ చీఫ్ వైటల్ ఫోర్స్ అటెండింగ్ చేసింది దాన్ని తీర్చింది ఇది ఇంటెలిజెన్స్ వాయువు యొక్క చేయల్చన ముఖే భావ ముఖ్య ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం అంటే కేంద్రం ఇదంతా రెండు ఒకట రెండు చెప్పినా రెండు వేల ఇక వాటి డిస్క్రిప్షన్ భిన్నంగా ఉన్నా వాటి పాత్ర ఇదే ఆ వాయువే పాత్రం కూడా లేకపోతే ఈ దేహంంతా ప్రాణశక్తియే పరమాత్మగా చెప్తారు కాబట్టి ఇది ముఖ్య ప్రాణము ముఖ్య ప్రాణాన్ని చెప్తే ఎందుకంటే అపథలి ప్రాణ యోగ ప్రజ్ఞాత్మ ప్రాణము ఇది ఆ ఎరుక రూపంగా ఉన్నది ఇదం శరీరం పరిగృహ్య ఉత్పయ ఈ శరీరం కుప్ప కూడిపోకుండా నిలబెట్టి లేవదీసుకోండి నిద్రలేచున్నట్లు చేసుకోండి ఎందుకంటే అది స్పష్టంగా ముఖ్య ప్రాణము కాబట్టి ప్రాణ చిత్రానికి ముఖ్య ప్రాణము అర్థం చేసేస్తే సరిపడుతుంది అదే ఉపాసన శరీర భావించాశ నిలబడిస్తున్నాం ఈ శరీరాన్ని నిలబెట్టడం భావనంటే నిలబెట్టడం ఇది ఎవరు చేసి పని ముఖ్య ప్రాణము చేసే పని ప్రాణం యొక్క ధర్మం ఎందుకంటే దాని మీద చాలా పెద్దలు విస్తారమైన చర్చ చేశారు ఎలాగంటే ప్రాణ సంవాది వాదాది ప్రాణాంతకృత్య చూడండి ప్రాణ సంవాదము అది సాంధ్యంలో వస్తుంది బృహదా వస్తుంది కృష్ణోపనిషత్తులో వస్తుంది అన్ని ఉపనిషత్తుల్లోనూ వస్తుంది ప్రాణ సంవాదము అని అక్కడ ప్రాణానికి ఇంద్రియము సంవాదం అంటే వాటి మధ్యనే చర్చ ఇంద్రియాలన్నీ వచ్చి ఒక సమావేశం చేసే కథ అండి ఇంద్రియాలు ఏంటి అవన్నీ అలా ఒక కథ చేసి మనలో ఎవరు గొప్ప అని మనసు ఎవరు వచ్చే నేను గొప్ప కన్ను నేను గొప్ప ఈ ముఖ్య ప్రాణం ఉంటే అది ఏం మాట్లాడేది మన ఇంద్రియంగా ఏం మాట్లాడదు అప్పుడు వెళ్ళి ఆమెను అడిగాయి మాలో గొప్ప ఎవరు అడిగారు ఆయన ఏం చెప్పాడు ఫలానావారు గొప్ప అని చెప్తే వేరే వేళ కోపం వస్తుంది కోపం వాళ్ళ గొప్పంటే కోపం అని ఆయన ఏమన్నాడంటే మీలో ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఈ దేహం శవం అయిపోతుందో వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడం ఇవన్నీ మెళ్ళగచ్చాను ముందు వాక్కుని నువ్వు నీ సంగతి తేవలసిన ఈ వాక్కు బయటకు వెళ్తాను ఎటువంటి పోతే ఇంక మీరు మాట్లాడలేరు అంత సౌద్నియోగం చేశారు బయటికి వెళ్ళ నెల రోజుల నుండి వాపస్ వచ్చి అడిగింది మీరు ఎలా ఉన్నారు అందరు నేను బాగానే ఉన్నారు ఎక్కడొచ్చి లేదు మినహాయించి సౌండ్ వినియోగం చేసుకుంటే వ్యాక్షారం చేసేస్తున్నాం మాకు వేలవుతుంది రాలేదు ఓహో అలాగా అయితే నేను గొప్ప కాదు అని వాసు ప్రవేశించేసి తర్వాత వచ్చి జన వినికిది లేదు తప్ప అన్నీ బాగుంటుంది కాబట్టి చెవి ఫెయిల్ అయిపోయింది కన్ను ఫెయిల్ అయిపోయింది మనస్సు ఫెయిల్ అయిపోయింది పిల్లలకు మానసు అవుతుంది పిల్లలు మెంటలీ హ్యాండికాప్ హాయిగా వదిలితున్నారా లేదా అలా వదిలేస్తారు కాబట్టి మనస్సు కూడా ఫెయిల్ అయిపోయింది అప్పుడు ముఖ్య ప్రాణం బలం తెలుస్తుంది ఈ ముఖ్య ప్రాణము బయటకు విజిబెట్టాలి బయట ఆగిపోయింది వాటికి రావడం మానేది మానేస్తే కన్ను చెవి ఇంద్రియాలన్నీ కూడా వాటి బతుకు లేకుండా అయిపోయి అవన్నీ కూడా చల్లా చెలరైపోయి కుప్ప కూలిపోయే పరిస్థితి వస్తుంది వస్తే అవన్నీ ముఖ్య ప్రాణం కాలుపట్టేస్తుంది బాబోయ్ బాబోయ్ నువ్వే గొప్పదానిది నేను పొరపాటు అని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాయి అవి వెనక్కి అన్ని ఇంద్రియాలు మళ్ళీ రకాల ప్రకారంగా అప్పుడు అవి స్తోత్రం చేస్తాయి నువ్వే గొప్పదానివి అని ఇప్పుడు ఈ ప్రాణ సంవాదాన్ని మీకు ఇదంతా అక్కడ ఉంది ఆ కౌశీకే ఉంది ఇప్పుడు ఇది ముఖ్య ప్రాణ లింగమా కాదండి ముఖ్య ప్రాణం యొక్క లింగమే కాబట్టి జీవుడి యొక్క ఉపాసన కావచ్చు ముఖ్య ప్రాణం యొక్క కాకపోయినా సరే బ్రహ్మెందుకు వెళ్ళాలి అని కోరవచ్చు దీని సిద్ధాంతం వస్తుంది కాదు ఇది బ్రహ్మవాక్యమే అని మళ్ళీ వాళ్ళలో ఆ సిద్ధాంతాన్ని మహారాణే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హం మరి